సంకీర్తన రెండు వందల నాలుగు ఎవ్వరు నాకు దిక్కు ఏమని చెప్పుదునిక అవ్వలికి నివ్వలికి హరినీవే కాక ఎన్నటి ప్రతిబంధమో ఎంత కామక్రోధములు వెన్నాడినే బుట్టితేనే వెంట బుట్టిని మున్నిటి కొలమెట్టిదో ముగి మదమత్సరములు అన్ని లోకములజొచ్చి అందుచొచ్చీని ఎక్కడి రుణమో నాకు ఈ దేహభోగములు పక్కన నేడనుండినా బడివాయవు తక్క కేనాటి కర్మమో తగ పాపములు చిక్కులై కలలోన రేచీని. ఎందరి కాని ఈ తమో రాజసములు సందడించి చలములు సాధించీని ఇందునే శ్రీవెంకటేశలో నన్నే నితివి హిందుపడి ఈవే నన్ను గెలిపించీని